సంకీర్తన మూడు వందల పదమూడు వెలికి వెళ్ళడు చలికి ఉలగి ఉలగి ఉలగి రోగి మిగిలిన వెడ చీకటి నీరు తాగి తాగి, తాగి నయ్యా తుడికి తొడుకడు ఉడికి ఉడుకడు కడికి కసరడు కడుచేరడు మడికి గుడికి మాన్యన మమతల బుడికీ బుడికి బుడికీనయ్యా నిండి నిండడు నెరసీ నెరయుడు పండి పండడు బయలు ఈతలా పండని తిరివేంకటాదిపు దళపుచో ఉండీ ఉండీ ఉండీనయ్యా